శ్రీ శ్రీ శ్రీ నిచల్ల స్వామిజీ వారి చేర చింపబడిన శ్రీ విచార సాగరం అనేటువంటి గ్రంథంలో మొదటి తరంగంలో పద్దెనిమిదవ అంకం నందు శ్రవణ మన నిధిధ్యాసనముల గురించి లక్షణాలు చేస్తూ ఈ శ్రవణాదులు జ్ఞానానికి మహావాక్యం యొక్క చేత బహిరంగం లే సాక్షాత్ జ్ఞానానికి సాధనము మహావాక్యము అని చెప్తూ ఆ శ్రవణాధు యొక్క లక్షణాలు అందులో నిధిధ్యాసనం యొక్క లక్షణం చేస్తు అనాత్మాకార వృత్తి క్యాగ కరికే వ్యవధాన రహిత బ్రహ్మాకార వృత్తికి స్థితి నిధిధ్యాసన్ క్యే హై అని లక్షణం చేశాడు ఆ నిధిధ్యాసనం యొక్క పరిపక్వ అవస్థకే సమాధి అన్నాడు దానిపైన ముప్పై రెండవ టిపణ ఉంది చూడండి సాక్షాత్కార విష అనాత్మాకార వృత్తికే అంతరాయిషే రహిత బ్రహ్మాకార వృత్తికి స్థితి జో హే సో నమ్రశాఖ న్యాయ అప్రయత్నసే హోవేహే నిధిధ్యాసనము అంటే పర్యాయంగా సవికల్ప సమాధి అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆ నిధిధ్యాసనము పరిపక్వమైనప్పుడు జాతా ధ్యానము ధ్యేయము అనేటువంటి త్రిపుటి భానరహితమైనటువంటి అఖండ బ్రహ్మాకార వృత్తి యొక్క స్థితి ఏదైతే ఉంటుందో అది నిర్వికల్ప సమాధి సాక్షాత్కార అవస్థ ఆ సాక్షాత్కారం నందు ఉన్నది వృత్తి అవస్థ అంటే అనాత్మక త్యాగం చేశాడు ఇక వ్యవధాన రహితమైనటువంటి అంతరాయ రహితమైనటువంటి అంటే ఎడ తిగినటువంటి ఎడము లేకుండా బ్రహ్మాకార వృత్తి యొక్క స్థితి జాత ధ్యాన ధ్యేయమైనటువంటి త్రిపుటి రహితమైనటువంటి అఖండ బ్రహ్మాకార వృత్తి స్థితి ఇది సాక్షాత్కార స్థితి దీనికి నిర్వకల్ప సమాధి అంటారు ఈ విధమైనటువంటి స్థితిలో అంతక్రి వృత్తి ఎట్లా ఉంటుంది అంటే నమ్రశాఖ న్యాయ అంటాడు ఉదాహరణకు ఒక మామిడి చెట్టు తీసుకోండి ఆ ఆమ్ర వృక్షానికి బాగా ఫలాలు వచ్చినప్పుడు ఆ ఫలాల యొక్క బరువుకు ఆ శాఖలు సహజంగా వంగుతాయి వాటిని మనం వంచడం అవసరం లేదు అప్రయత్నిస్తే హోదా అప్రయత్నంగా సహజంగా వాటంతటే ఎందుకంటే ఫలవంతమైనటువంటి వృక్షం కాబట్టి అది సహజంగా నమ్రతను పొందుతుంది అంటే కిందికి వంగుతుంది అన్నమాట ఆ క్రిందికి వంచడానికి ఎవరు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు ఇది సాక్షాత్కార అవస్థలో ఉంటుంది వృత్తి సహజ వృత్తి ఉంటుంది సహజంగా అంతర్ముఖమై ఆత్మాకారం అవుతుంది బ్రహ్మాకారం అవుతుంది కానీ నిధిధ్యాస విషయ్ ఉక్త ప్రకారిక స్థితి జో హై సో హస్తే పకడికే నమ్ర గరి హువి ఉచ్ఛశాఖ న్యాయ ప్రయత్నిసే హువే కానీ నిధిధ్యాసనం యొక్క అవస్థలో సహజ అవస్థ ఉండదు సహజంగా వృత్తి నమ్రత కలిగి ఉండదు అంటే సహజంగా బ్రహ్మాకారాన్ని పొందదు ప్రయత్న పూర్వకంగా చేయవలసి ఉంటుంది ఎందుకంటే అది నిధిధ్యాసనము సాధనావస్థనే ఆ సాధనావస్థ రూప నిరుద్యాసనం పరిపక్వం అయితే అప్పుడు నమ్రశాఖ వలన సహజ స్థితి వస్తుంది సాక్షాత్కార స్థితి వస్తుంది ఆ నిరుద్యాసనం అనేది ప్రయత్నావస్థ ప్రయత్నం చేత నిరుద్యాసనం చేయవలసి ఉంటుంది కాబట్టి ఆ నిరుద్యాసన అవస్థలో ప్రయత్నపూర్వకంగా ఆత్మాకారం అనాత్మకార వృత్తులను త్యాగం చేసి ఆత్మాకార వృత్తులను చేయడం అనేది అక్కడ ప్రయత్నంతో జరుగుతుంది ఎట్లా అంటే ఉచ్చ ఉచ్చశాఖ అంటే నిటారుగా ఉన్నటువంటి చెట్టు యొక్క శాఖను కొమ్మను దాన్ని ఉంచాలంటే మనం ప్రయత్నంగా ఉంచాల పడుతుంది వంగదు అదే ఫలవంతమైనటువంటి వృక్షం యొక్క శాఖ అయితే సహజంగా తనంతడతానే వంగుతుంది అది నిర్వికల్ప అవస్థలో ఉండేటువంటి అవస్థ వృత్తి యొక్క అవస్థ ఇక నిధిధ్యాసనంలో మాత్రం వృత్తిని బ్రహ్మాకారంగా చెయ్యాలి అని అంటే చాలా ప్రయత్నం అవసరం ఉంటుంది అవునా సాక్షాత్కారానికి నిధిధ్యాసనానికి ఇంత తేడా ఉంది నిధుధ్యాసనంలో ప్రయత్నం అవసరము సాక్షాత్కార సమయంలో నిర్వికల్ప సమర్యంతో అప్రయత్నంగానే వృత్తి బ్రహ్మాకారం అవుతుంది తేడా ఉంటుంది తెలుసుకోవాలి ఆరు హస్తసే పకడనే రూపు ప్రయత్నకే త్యాగకి ఏ జైసే ఉచ్ఛశాఖకి నమ్రత రహిత నహి తెసే నిధిధ్యాసను విసే ప్రయత్నకే త్యాగకియే ఉక్త ప్రకారిక స్థితి రహితీ నహి ఆ ఉచ్ఛశాఖను ప్రయత్న పూర్వకంగా ఉంచినట్లయితే వంగుతుంది అయితే ఎంతసేపు మనమో అలా వంచి పట్టుకుంటామో అంతవరకే అది వంగి ఉంటుంది ఆ ప్రయత్న రూప పట్టుకోవడం అనేది ఏదైతే వదిలేస్తామో మన యొక్క ఆ ప్రయత్నాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు ఉత్సాఖ పూర్వస్థితిని చేరుకుంటుంది మళ్ళీ నిటారుగా నిలబడుతుంది వంగి ఉండదు అట్లే నిధిధ్యాసన సమయంలో ప్రయత్నపూర్వకంగా మనము బ్రహ్మాకార వృత్తిని అవుతుంది బ్రహ్మాకార అవుతుంది కానీ మనము ప్రయత్నాన్ని వదిలితే మళ్ళీ పూర్వస్థితిలో వచ్చేస్తుంది అంటే బ్రహ్మాకార వృత్తి యొక్క ఉండదు మళ్ళీ బాహ్యాకారం అవుతుంది బయటకు వచ్చేస్తుంది వృత్తి ఉక్త స్థితి అంటే సాక్షాత్కారం ఏ విధంగా అనాత్మకార వృత్తులను వదిలేసి కేవలం అంతరాయరహితమైనటువంటి సహజ బ్రహ్మాకార స్థితి ఉండేనో అటువంటి స్థితి నిధిధ్యాసనంలో ఉండదు మళ్ళీ ప్రయత్నాన్ని వదలగానే పూర్వస్థితికి వచ్చేస్తుంది ఇంత తేడా ఉంటుంది కిమా లేక సాక్షాత్కార వాణుకు వ్యవహార కాల విసి కదాచిత్ ఉత్త స్థితికి అబావ్ హువే కర్తవ్య బుద్ధికరి పశ్చాత్తాపం నెహి హే సాక్షాత్కార వంతునికి అంటే నిర్వికల్ప సమాధులో అఖండ బ్రహ్మాకార వృత్తి కలిగినటువంటి వ్యక్తికి కదాచిత్ వ్యవహార దశలో సాక్షాత్కారమంది అతనికి కదాచిత్ ప్రారంభవశాన్ని అనుకోండి వేరే ఏమైనా నిమిత్తాల చేతనే అనుకోండి వృత్తి బహిర్ముఖమైంది అనుకోండి వ్యవహారంలో నిమగ్నం ఆ వ్యవహారంలో సుఖము దుఃఖము లాభము నష్టము జయము పరాజయము ఇత్యాది ద్వంద్వ ధర్మాలు ఎదురవుతాయి అలాంటప్పుడు ఆ సాక్షాత్కార పురుషునికి ఏ విధమైనటువంటి పశ్చాత్తాపము గాని దుఃఖము గాని కలగదు కర్తవ్య బుద్ధి ఉండదు కదా నేను ఈ పని చెయ్యాలి అనేటువంటి ఒక అభినవేశము కర్తవ్యము అంటూ ఉండదు అతనికి శరీరాన్ని ప్రారంభానికి వదిలిపెట్టాడు ప్రారంధాయ సమర్పితం స్వవపుహు ఇత్యస మనీష మమ అని శంకరాచార్యులు చెప్పిన ప్రకారంగా శరీరాన్ని ప్రారంభానికి వదిలిపెట్టాడు కాబట్టి ఆ ప్రారంధానుసారంగా శరీరం ద్వారా వ్యవహారం జరుగుతూ ఉంటుంది ఆ వ్యవహారంలో లాభము నష్టము సుఖము దుఃఖము శీతము ఉష్ణము ఇత్యాది ద్వంద్వర్మాలు ఎదురవుతాయి అటువంటి సమయంలో అయ్యో నాకు ఈ దుఃఖం ఎందుకు వచ్చే నాకు ఈ నష్టం ఎందుకు గలిగే అని అతనికి దుఃఖం కలిగది సాక్షాత్కార పురుషునికి ఏమి జరిగినా కానీ ప్రారంభ ఆధీనంలో జరుగుతుంది ఈ వ్యవహారము కానీ ఈ ప్రపంచము కానీ ఈ దేహాదులు కానీ ఇవన్నీ కూడా మిథ్యా ఉన్నవి స్వప్నక పదార్థాల వలే ఈ మిథ్యా ఈ వ్యవహార దశలో ఏం జరిగితే నాకేం నష్టం ఉన్నది నాకేం లాభం ఉన్నది అని అతడు నిశ్చింతంగా ఉంటాడు అతనికే కర్తవ్య బుద్ధి ఉండదు కానీ నిధిధ్యాసన పురుషునికి బహిర్ముఖంగా ఎప్పుడైతే వృత్తి వ్యవహార నిమగ్నుడు అవుతాడో అప్పుడు ఈ ద్వంద్వ ధర్మాలు కనుక ఎదురైనట్లయితే కర్తవ్య బుద్ధి చేత అతనికి దుఃఖం కలుగుతుంది ఎందుకంటే ఇంకా పరిపక్వ స్థితికి అంతకర వృత్తి చేరుకోలేదు కాబట్టి ప్రయత్న ఉన్నాడు సాధనా ఉన్నాడు అప్పుడు అతనికి కించిత్ దుఃఖం కలుగుతుంది నిధ్యాసన పురుషునికి అది చెప్తున్నాడు ఇక్కడ సాక్షాత్కార వాణుకు వ్యవహార కాల విషయ కదాచేత ఉత్త వృత్తికి స్థితికి అబాహువే ఆ బ్రహ్మాకార వృత్తి అభావమైంది కదాచేత్ బహిర్ముఖుడైనాడు వ్యవహారంలో నిమగ్నమైనాడు అప్పుడు కర్తవ్య బుద్ధి కానీ పశ్చాత్తాప నెహ్వువే కర్తవ్య చేత పశ్చాత్తాపము కలగదు అయ్యో నేను ఈ పని చేసే తీరాలి నాకు కర్తవ్యం ఉంది ఇందులో విఘ్నాలు వస్తున్నాయి కార్యం నెరవేరడం లేదు కదా అనేటువంటి ఒక అభినివేశము దుఃఖము అనేది సాక్షాత్కర పురుషునికి ఉండదు నిధిధ్యాసనవాన్ కు వ్యవహారకాల విషయ కదాచిత్ ఉత్త వృత్తికి స్థితికి అబావ్ హువే కర్తవ్య బుద్ధి కరి పశ్చాత్తాపే నిధిధ్యాసనవాన్ పురుషుడు ఎవరైతే ఉంటాడో అతనికి ఇంకా పరిపక్వ స్థితి ప్రాప్తం కాలేదు కావున వ్యవహారంలో కదాచిత్ అతడు నిమగ్నమయ్యి చేస్తున్నప్పుడు కర్తవ్య బుద్ధి చేత పశ్చాత్తాపం కలుగుతుంది అయ్యో నాకు ఇంకా ఈ బ్రాహ్మ స్థితి కలగడం లేదు కదా నాకు ఆ బ్రహ్మానుభూతి కలగడం లేదు కదా నాకు ఈ వ్యవహారంలో నిమగ్నం అయ్యేటువంటి నికృష్ట ప్రారంభం నన్ను వ్యవహారంలో లాక్కెళ్ళుతుంది కదా ఇంకా నాకు ఈ వ్యవహారం వదలడం లేదు కదా నాకు ఈ దుఃఖాలు ఎందుకు రాబట్టి అని ఈ విధంగా కించిత్ పశ్చాత్తాపం ఉంటుంది కానీ సాక్షాత్కార వాన పురుషునికి ఏమైనా గాని లాభం గాని నష్టం కానీ మంచి జరగని చెడ్డు జరగని బ్రహ్మాకార వృత్తి ఉండని బ్రహ్మాకార వృత్తి లేకుండాని అతనికి ఏమీ దుఃఖం కలగదు పశ్చాత్తాపం కలగది ఇంత నిరుద్యాసనవాన పురుషునికి సాక్షాత్కార పురుషునికి భేదం ఉంటుంది ఇతను साक्षात्कार निधिध्यासन का भेदे साक्षात्धिध्यास इंतमु इका मुफ मूडविपण निधिध्यासमे अंतर्भाव समाधिकस अंतर्भाव अ అనాత్మకారవత్తులను త్యాగం చేసి వ్యవధాన రహితమైనటువంటి ఆత్మకారువతుల యొక్క స్థితి ఏదైతే నిరుద్యాసనం యొక్క లక్షణం చేశామో ఈ స్థితి సమాధిలో కూడా ఉంటుంది కదా అందుకని ఈ సమాధిని నిరుద్యాసనంలో అంతర్భావం చేయవచ్చు అంటాడు అయితే ఈ సమాధి ఏ సమాధి అంటే సవికల్ప సమాధి తెలుసుకోవాలి ఇక ఎప్పుడైతే ఈ జాత ధ్యాన ధ్యేయ అనేటువంటి త్రిపుటి భానరహితమైనటువంటి అఖండాకార బ్రాహ్మ స్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో అది నిర్వికల్ప సమాధి అని తెలుసుకోవాలి సవికల్ప సమాధి నిధిధ్యాసనం రెండు ఒకటే అని చెప్పవచ్చు పృథక్ సాధనని వేరే సాధన కాదు ఏ శ్రవణ్ మనను నిధిధ్యాసన్ ఇంత కనుక శ్రవణము మరణము నిధిధ్యాసనం యొక్క లక్షణాలు చేస్తు ఇప్పుడు ఆ శ్రవణ మరణ నిధిధ్యాసనాలు ఏవైతే ఉన్నాయో ఇవి జ్ఞానికే సాక్షాత్ సాధనయి ఇవి జ్ఞానమునకు సాక్షాత్ సాధనాలు కావు మరి ఎవరు సాక్షాత్ సాధనం అంటే మహావాక్యమే అని ఇంత పూర్వం చెప్పుకున్నాం కింటూ బుద్ధికే దోష్ అవర్ అసంభావన అరీత భావన తాకే నాశకహే అయితే మరి జ్ఞానానికి సాక్షాత్ సాధనాలు కానియడలా మరి ఈ శ్రవణాదుల యొక్క ఫలం ఏమిటి ప్రయోజనం ఏమిటి అని ఒకవేళ మనకు శంక గడిగినట్లయితే వాటి యొక్క ప్రయోజనం చెప్పాడు ఇక్కడ ఏమని అనంటే ఈ శ్రవణము మననము ఈ రెండు అసంభావన అనేటువంటి దోషాన్ని నివృత్తి చేస్తాయి అంతఃకరణంలో ప్రమాణగత సంశయము ప్రమేయత సంశయమైన రెండు సంశయాలు ఉంటాయి ఆ రెండు సంశయాలను కలిపి అసంభావన అంటారు ప్రమాణగత సంశయము శ్రవణం ద్వారా నివృత్తమవుతుంది ప్రమేయగత సంశయము మననం ద్వారా నివృత్తం అవుతుంది కాబట్టి శ్రవణము మననము ఈ రెండింటి చేత అసంభావన దోషం నివృత్తం ఇక నిధిద్యాసన చేత విపరీత భావన నివృత్తం అవన్నీ మనకు స్పష్టంగా చెప్తాడు అసంభావన అంటే ఏంది విపరీత భావన అంటే ఏంది స్వయంగా మనకు పండిత్ పీతాంబర్జీ వారు కూడా చెప్పనున్నారు చూద్దాము ముప్పై మూడవ చూడండి త్రిపుటికే భాన సహిత్ జో సవికల్ప సమాధి సోయ నిధిధ్యాసనే పండిత్ పీతాంబర్జీ వారు స్పష్టం చేశాడు నిధిధ్యాసనము సవికల్ప సమాధి రెండు వేరు కాదు ఎందుకంటే అక్కడ త్రిపుటి భానం ఉంటుంది నేను ధ్యానం చేస్తున్నాను నాకు ధ్యేయం పరబ్రహ్మ వస్తువు ఉంది ఆ పరబ్రహ్మ వస్తువులకు సంబంధించినటువంటి చింతన నేను చేస్తున్నాను ధ్యానం చేస్తున్నాను అటువంటి ఉంటుంది త్రిపుటి యొక్క స్ఫురణ ఉంటుంది కాబట్టి త్రిపుటికే భావసహిత అన్నాడు ఇక్కడ అంటే త్రిపుటి భానం ఉంటుంది త్రిపుటి స్ఫురణ ఉంటుంది అక్కడ కాబట్టి త్రిపుటి బాణ సహితం అనేటువంటి సవికల్ప సమాధియే నిధిధ్యాసనము అని నిధిధ్యాసనము సవికల్ప సమాధి రెండు ఒకటిగానే తెలుసుకోవాలి తాకి పరిపాక అవస్థ నిర్వికల్ప సమాధికి అయ్యాయి దాని యొక్క పరిపక్వ అవస్థ ఏదైతే ఉందో ఇంతకు పూర్వం ఉన్న తెలుసుకున్న ప్రకారంగా సాక్షాత్కార స్థితి నిర్వికల్ప సమాధి అక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి త్రిపుటి బాణం ఉండదు ధ్యాత ధ్యాన ధ్యేయ ఐసి త్రిపుటి బాణరహిత అఖండ బ్రహ్మాకార వృత్తికి స్థితి నిర్వికల్ప సమాధికి అయ్యే అని వేరే అన్యత్ర కూడా లక్షణం చేస్తాడు పండి వారు కాబట్టి త్రిపుటి బాణ రహితమైనటువంటిది నిర్వికల్ప సమాధి त्रिपुटी बाान सहित सविकल सामधि आ सविकल सामदि निधिध्यासम चलवच्छ इधि शब्द करक त्रिपुटी के भाषे रही निर्विकल सामधि का ग्रहण अच्छे निधिध्यास की परपक् अवस्था को सामधि कई अना कदा सामधि अने शब्द निर्विकल सामधि अल्स सो so, निर्विकल सधि बाह्य आंतरभ द्विविधि है यह निर्विकल सधि को बाह्य निर्विकल सधि आंतर निर्विकल सधि अने रे प्रकार उ अद्ला अंत मूर्ति आधिक बाह्य आलबन के चिंतनते जो हूवे सो so, बाह्य निर्विकल ఇప్పుడు మూర్తి ధ్యానం కానీ లేదా మన ఇష్టదేవత ధ్యానం కానీ లేదా గురుదేవుణ్ణి కూడా స్మరిస్తూ ధ్యానం చేయవచ్చు అయితే ఈ విధంగా బాహ్యమైనటువంటి పదార్థాలను వస్తువులను ఆలంబనముగా ఆశ్రయముగా తీసుకొని చింతన చేస్తూ చేస్తూ చేస్తూ తదాకారమే ఎప్పుడైతే ఆ త్రిపుటి లేనటువంటి అవస్థ వస్తుందో అది బాహ్య నిర్వికల్ప సమాధి అని తెలుసుకోవాలి ఇక సర్వాంతర అద్వైత బ్రహ్మకే చింతనైతే జో హోవే సో ఆంతర నిర్వికల్ప సమాధి లేదా శ్రీ గురుదేవుని యొక్క ముఖార వేదాంత వాక్యాల యొక్క శ్రవణ మననా నిధి ధ్యాసనం చేయగా చేయగా చేయగా ఇప్పుడైతే అతనికి సర్వత్ర బ్రహ్మదర్శనం అవుతుందో సర్వాంతర్యమైనటువంటి చైతన్యము ఒకటే ఒకటి ఉన్నది అది పరబ్రహ్మ వస్తువు అది కూడా నాకంటే భిన్నము కాదు అదే నేను నేనే అది అని ఈ విధంగా అద్వైత బ్రహ్మ చింతన చేయగా చేయగా చేయగా ఎప్పుడైతే ఆ అద్వితీయమైనటువంటి బ్రాహ్మీ స్థితి కలుగుతుందో అది ఆంతర నిర్వికల్ప సమాధి అని తెలుసుకోవాలి ఆంతర నిర్వికల్ప సమాధి బి సాక్షాత్కార రూపు అవరు ఆ సాక్షాత్కార రూపు భేదితే ద్విధే ఇక ఆ సమాధిలో కూడా ఏది నిర్వికల్ప సమాధి ఆ నిర్వికల్ప సమాధిలో బాహ్య నిర్వికల్పము ఆంతర నిర్వికల్పము చెప్పుకున్నామే ఆ ఆంతర నిర్వికల్పంలో కూడా పునః రెండు ప్రకారాలు ఒకటి సాక్షాత్కార రూప ఆంతర నిర్వికల్ప సమాధి రెండవది అసాక్షాత్కార రూప ఆంతర నిర్వికల్ప సమాధి ఎట్లా చెప్తున్నాడు गुरुमुख द्वारा अर्थ सहित महावाक्य के श्रवण मननादेव रूप विचार पूर्वक अद्वैत के चिंतन करके ब्रह्मात्मा के एकता के अपरोक्ष भान सहित जो जो रास्कुण होवे हो सो so, साक्षात्कार रूप आंतरण को, को समाधि है శ్రీ గురుదేవుని యొక్క ముఖార బిందం నుండి దత్తమస్వామి మహావాక్యాల యొక్క అర్థసహితంగా అంటే వాచ్యార్థం అంటే ఏమిటి లక్ష్యార్థం అంటే ఏమిటి ఇవన్నీ బాగా విచారం చేసి మరి భాగత్యాగ లక్షణ చేత వాచ్యార్థంలో ఏదైతే విరోధి భాగం ఉన్నదో ఉపాధి భాగం అనావశ్యకమైనటువంటి ఏ ఉపాధి భాగం ఉన్నదో దాన్ని త్యాగం చేసి కేవలం చేతన భాగాన్ని గ్రహించినట్లయితే తత్పదం యొక్క తం త్వంపదం యొక్క లక్ష్యార్థము ఒక్కటే కూటస్థ చైతన్యము బ్రహ్మ చైతన్యము ఒక్కటే అని ఈ విధంగా తన స్వరూపాన్ని బ్రహ్మము అభిన్నంగా తెలుసుకుంటాడు ఆ బ్రహ్మాత్మకి ఏకతాకి అపరోక్ష భాన బ్రహ్మాత్మల యొక్క ఏకత్వము అపరోక్షమైంది అతనికి అహం బ్రహ్మాస్మి బ్రహ్మ వాహమస్మి అని తన యొక్క స్వరూపము బ్రహ్మ చేత అభిన్నంగా తెలుసుకొని ఆ అభేద స్థితిని పొందాడు సాక్షాత్కారమైంది అటువంటి నిర్వికల్ప సమాధి సాక్షాత్కార రూప ఆంతర నిర్వికల్ప సమాధి అనబడుతుంది ఇక విచారపూర్వక అద్వైత బ్రహ్మకే చింతన కర్కే భీ అయితే శ్రీ గురుదేవుని యొక్క ముఖార బిందం నుండి తత్తమ్మసారి మహావాక్యాల యొక్క శ్రవణమన నిరుద్యాసనాలు చేసి విచారం చేసి అద్వితీయ బ్రహ్మం యొక్క బోధ చేసుకున్నాడు నేను బ్రహ్మం కంటే భిన్నుడను కాదు బ్రహ్మం నాకంటే భిన్నము కాదు అని ఈ విధంగా తెలుసుకున్నాడు కానీ వృత్తి ఆ అఖండ బ్రహ్మాకారము కాలేదు సాక్షాత్కారం కాలేదు తెలుసుకున్నాడు అంతరంగ వృత్తిని అంతర్ముఖం చేసి విచారం చేసి నేనే బ్రహ్మను బ్రహ్మమే నేను అని తెలుసుకున్నాడు కానీ ఆ స్థితి రాలేదు అతనికి ఆ అవస్థ ప్రాప్తం కాలేదు సాక్షాత్కరం కాలేదు కాబట్టి సో ఇది పరోక్షమే ఉంది ఏకతాకే పరోక్ష భావన సైతం ఏకత్వ జ్ఞానం అయితే ఉంది అది ఇంకా పరోక్షంగానే ఉంది ఈ విధంగా పూర్వం తెలుసుకున్నాం కదా భర్చు దృష్టాంతం భర్చును సాక్షాత్కార చూసాడు ఆ రాజు కాని ఇతడు భర్చువే అనేటువంటి విశ్వాసం కుదరలేదు ఇంకా భేదబాధల యొక్క ఏదైతే భేదవాక్కులు ఉండను అవి అంతఃకరణలో ఉన్నాయి కాబట్టి అవి ప్రతిబంధకాలుగా ఇతడు భర్చువే అనేటువంటి నిశ్చయం కాలేదు సాక్షాత్కారం అయితే ప్రత్యక్షంగా చూశాడు కానీ నిశ్చయం కాలేదు అట్లా ఇక్కడ కూడా బ్రహ్మమే నేను నేనే బ్రహ్మను అనేటువంటి కానీ ఇంకా పరోక్ష రీతిగానే ఉంది సాక్షాత్కారం కాలేదు దీనికి ఆ దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం కలిగింది అని కూడా చెప్పవచ్చు బ్రహ్మాత్మల యొక్క ఏకత్వ జ్ఞానం అయ్యింది కానీ ఇంకా దృఢం లేదు అంటే ఇంకా సాక్షాత్కారం కాలేదు అంటే ఇంకా కించిత్ ఏమైనా న్యూనత ఉంది దోషాలు ఉన్నాయి ఏమిటి ఆ దోషాలు ఇంకా సంస్థ విపరీత భావనల్లో ఏదో ఉంటుంది అయితే ఇంకా పూర్తిగా అతనికి సస్వరూప సాక్షాత్కారం కాలేదు కాబట్టి ఇంకా ఆ బ్రహ్మాత్మల యొక్క ఏకత్వ జ్ఞానం అయినా కానీ అది పరోక్ష రీతిగానే ఉండిపోయింది కాబట్టి ఇది ఆ సాక్షాత్కార రూప ఆంతర నిర్వకల్ప సమాధి అని ఈ విధంగా చెప్పాడు ఇటువంటి అవస్థలోనే చాలామంది సాధకులు ఉంటారు ఆ సాక్షాత్కారమైనటువంటి స్థితిని ఎవరో కొందరు పొందుతారు మనుష్యానా సహస్రేశు కచ్చిత్ యతటి సిద్ధయ్యే ఇతామభి సిద్ధానం కచ్చిత్ మాం వ్యక్తి తత్వత అని చెప్పిన ప్రకారంగా ఎవరో ఒకరు ఉంటారు చాలామంది ఈ ఆ సాక్షాత్కార రూప అంతర నిర్వికల్ప సమాధి వరకు వెళ్ళిపోతారు తినిమే ఆ సాక్షాత్కార జో హే సో సాక్షాత్కార రూపు సమాధిగా సాధన హే అయితే ఈ ఆ రూప నిర్వి అంతర సమాధి ఏదైతే ఉందో ఇది మరి వ్యర్థమా అంటే కాదు ఇది साक्षात्कार रूप आंतर निर्विकल सामधि की साधन उधिध्यासम अंतर्भाव अंकनीस लोग अंतर्भाव आसाक्षात्कार रूप आंतर निर्विकल सामधि निधिध्यास प्रूतक साधन नहीं और रूप जो सामि हैदये और द्वितीय क्षण विषय स्थिति होय के आवरण के नाश का प्रारंभ कर तृतीय क्षण विषय आवरण का नाश होवे जीवन मुक्ति होवे अ साक्षात्कार रूप साम जो अंटे इपड़ गुरदे का मुखार विधे तत्मस महावाक्य श्रवण मरण निर्दन चयन की అది పరిపక్వ స్థితికి ఎప్పుడైతే చేరుతుందో అప్పుడు బ్రహ్మాకార అఖండ బ్రహ్మాకార వృత్తి కలుగుతుంది ఆ ప్రథమ క్షణంలో ఆ బ్రహ్మాకార వృత్తి కలుగుతుంది రెండవ క్షణంలో ఆవరణాన్ని భంగం చేయడానికి ప్రారంభిస్తుంది మూడో క్షణంలో ఆవరణాన్ని పూర్తిగా నష్టం చేస్తుంది అప్పుడు అతడు జీవన్ముక్తుడైపోతాడు ప్రథం ఏ క్షణ స్థాయి బి ఆవరణక భంగ కరేహే అయితే ఇది ఇట్లా ఉత్పన్నమయ్యి అట్లా ఆవరణను భంగం చేసి ఆ అహంబ్రహ్మాస్మ వృత్తి ఏదైతే ఉందో అది కూడా నష్టమైపోతుంది ఎప్పటికీ ఒకే వృత్తి ఉండదు మనము దీపాన్ని చూస్తున్నప్పుడు ఈ దీపము ఒకటే అనేటువంటి ప్రతీతి ఉంటుంది కానీ వాస్తవంగా దీప శిఖల యొక్క ప్రవాహము ఎడతెగకుండా నిరంతరంగా నడుస్తూ ఉంటాయి ఒక శిఖ ఉత్పన్నమయ్యి రెండవ శిఖాను ఉత్పన్నం చేసి మొదటిది నష్టమైపోతుంది ఆ రెండవది మూడవదాన్ని ఉత్పన్నం చేసి నష్టమైపోతుంది ఇట్లా వృత్తుల యొక్క సంతానం నడుస్తూ ఉంటుంది ఒకటే వృత్తి ఉండదు దీపశిఖ వాళ్ళే మొత్త మొట్టమొదటి అహం వృత్తి ఆవరణాన్ని అంటే స్వరూప అజ్ఞానాన్ని నష్టం చేసి ఆ అజ్ఞానంతో పాటు వృత్తి కూడా నష్టమైపోతుంది మళ్ళీ ఆ వృత్తి నష్టమైన తర్వాత ఆ వృత్తి నష్టమవుతూ రెండవ వృత్తిని ఉత్పన్నం చేసిపోతుంది ఆ రెండవసారి మూడవసారి నాలుగవసారి కలిగినటువంటి వృత్తులు కూడా బ్రహ్మాకార వృత్తులే కానీ తర్వాతలో రెండవ మూడవ వృత్తుల్లో ఆవరణ భంగము ప్రయోజనం లేదు అక్కడ మొదటి వృత్తి అందే ఆవరణ భంగము ప్రయోజనం ఉంది రెండవ వృత్తుల్లో ప్రయోజనం లేదు అహం బ్రహ్మాస్మీ అనేటువంటి వృత్తులు ఉదయిస్తూ ఉంటాయి సంతానం వాటి యొక్క ప్రవాహం నడుస్తూ ఉంటుంది అహం బ్రహ్మాస్మీ బ్రహ్మయో అహమస్మి అనేటువంటి ఉంటాయి కానీ మొట్టమొదటి వృత్తి అందే ఆవరణ భంగం చేయటం ప్రయోజనం ఉంది అజ్ఞానాన్ని నాశనం చేయుటం ప్రయోజనం ఉంది రెండవ మూడవ నాలుగవ వృత్తులకు సంతానంలో ఆవరణ భంగం ప్రయోజనము లేదు కాబట్ ఇది ఒకటే క్షణంలో ఇట్లా ఉత్పన్నమై ఆవరణాన్ని భంగం చేసి అది కూడా నష్టమైపోతుంది అయినా గాని ఆవరణ భంగం చేసి వెళ్ళిపోతుంది ప్రథమ ఏ క్షణస్థాయి హువా బి ఆవరణ భంగుకా భవరణక భంగు కరేహే అయితే విద్వాన్ విష ఋతంబర బుద్ధి ఆదిక సిద్ధికే ఉద్భవిక శంక నహి ఈ సాక్షాత్కార పురుషుడైతే ఉంటాడో సాక్షాత్కార రూప ఆంతర నిర్వికల్ప సమాధిని పొందినటువంటి ఏ పురుషుడైతే ఉంటాడో అతనికి అజ్ఞానం నష్టమైపోయింది కాబట్టి అతనికి ఇంకా రుతంబరా ఆది బుద్ధి ఉండదు అంటాడు అంటే మనము నిధిధ్యాసనము అంతర్ముఖ వృత్తిని కలిగి ధ్యానం చేయగా చేయగా చేయగా కొన్ని రిధి సిద్ధులు కూడా ప్రాప్తమవుతూ ఉంటాయి కొందరు కొందరు అంటారు ఆ ధ్యానం చేయగా చేయగా చేయగా తన శరీరం అంతా కూడా అమాంతంగా భూమి పైకి లేచి ఉంటుంది అని అంటారు ఇంకా వాక్సిద్ధి కానీ ఇంకా అనేకమైనటువంటి సిద్ధులు కూడా ప్రాప్తమవుతాయి అయితే ఆ సిద్ధులు ప్రాప్తమైనప్పుడు అతనిలో ఈ సాక్షాత్కర పురుషుడు కాబట్టి ఏ విధమైనటువంటి ఋతంబరా బుద్ధి కలుగదా అంటే ఋతంబరా బుద్ధి అంటే సిద్ధులు ప్రాప్తమైన తర్వాత వాటిని లోకానికి ప్రదర్శించాలి నేను ఎంతో గొప్పవాడను సిద్ధపురుషుణ్ణి అని లోకానికి తెలియాలి ఎప్పుడు తెలియాలి అంటే ప్రకటన చేస్తేనే కదా అయితే లోకానికి నా యొక్క సిద్ధుని ప్రదర్శించి నేను లోకం లోపల కూడా ఉత్కృష్టమైనటువంటి సిద్ధ పురుషునిగా పరిగణింపబడాలి బుద్ధి ఏదైతే ఉందో ఇది ఉత్తంబరా బుద్ధి ఆ బుద్ధి సాక్షాత్కారమైన పురుషునికి ఉండదు ఎందుకనంటే ఎప్పుడైతే ఈ దేహాదిక ప్రపంచమంతా కూడా ఇది మిథ్యా ఉన్నది అని నిశ్చయం అయిపోయిందో విస్వరూప సాక్షాత్కరమైందో ఆ అవస్థలపల్ల ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాంచనటువంటి ఆ అద్వితీయ బ్రాహ్మీ స్థితి ఏర్పడిన తర్వాత రెండో వస్తువేతానికి గోచరించినప్పుడు ఒకవేళ బహిర్ముఖ వృత్తి కదాచిత కలిగి ప్రపంచాకార వృత్తి అయినా కానీ అనాత్మక వృత్తి అయినా కానీ అతనికి ఈ ప్రతీయమానమైనటువంటి జగత్ అంతా కూడా ఇది మిథ్యా ఉన్నది ఇది సత్యం కాదు అనే నిశ్చయం ఉండడం ద్వారా అతడు ఇంకా కిమిచ్చం కశ్యకామాయ ఇంకా ఏదాన్ని అపేక్షించి ఏమి కోరి అతడు బహిర్ముఖుడయ్యే లోకానికి తన శధుని ప్రదర్శిస్తాడు ప్రదర్శించాడు అందుకని సాక్షాత్కారవన కూర్చునికి ఈ వృత్తి బుద్ధి ఉండదు దాని యొక్క శంక కూడా చేయడానికి రాదంటాడు కానీ ఆ సాక్షాత్కార వాన పురుషుడు కనుక ఉన్నట్లయితే అతనికి కించిత్ లోకవాసన ఉంటుంది ఆ లోకవాసన చేత లోకంలో నేను ప్రసిద్ధమైనటువంటి సిద్ధ పురుషుల్ని అనర్పించుకోవాలనేటువంటి వృతంబరా బుద్ధి కలుగుతుంది కానీ సాక్షాత్కార వాన పురుషునికి ఆ ఋతంబరా బుద్ధి మొదలైనటువంటి సిద్ధుల యొక్క ఉద్భవము అంటే ఆ సిద్ధులు ఉదయించే శంక లేదంటాడు के के का प्रदर्शन बुद्धि उदय की अवकाशमे लेद जैसे घटे साक्षात्कार हु तत्काल घट आवरण भंग हूवे ताकि आर्थ पीचे बुद्धिक निधक प्रयोजने अक्षात्कार तरवा मल्ली बुद्धि प्रयत्न पूर्वक ब्रह्माकार ఎందుకంటే అతనికి సాక్షాత్కరమైంది అనుభూతి కలిగింది ఏ విధంగా గాఢ నిద్ర వచ్చేటువంటి ప్రసక్తి ఏర్పడినప్పుడు మనకు తెలియకుండానే వృత్తి లయమైపోతుంది అప్పుడు ప్రయత్నం అవసరం లేదు నిద్రపోవడానికి గాఢ నిద్ర ముంచెత్తుకొచ్చినప్పుడు ప్రయత్నం అవసరం ఉండేది సహజంగా అంతర్ముఖం అయిపోతుంది బాగా శ్రమించాడు అనుకోండి జాగ్రత్త వస్తువు లోపల శరీరం అంతా అలసిపోయింది ఇంత భోజనం చేశాడు వెంటనే అతనికి నిద్ర వచ్చేస్తుంది అక్కడ నిద్ర కావాలి నిద్ర రావాలి అనేటువంటి ప్రయత్నం అక్కర్లేదు సహజంగా నిద్రలోకి వెళ్ళిపోతాడు అట్లా ఇతనికి కూడా బ్రహ్మ స్థితిలో ఇంత గురం అనుభవించాడు కాబట్టి ఆ బ్రహ్మానందాన్ని ఆ ఆనందాన్ని అనుభవించడానికి వృత్తి సహజంగా అంతర్ముఖం అయిపోతుంది ప్రయత్నం అక్కర్లేదంటాడు తాకే అర్థ పీచే బుద్ధికే నిరోధక ప్రయోజనమే తెలిసే ब्रह्म के आवरण के भंग भये पीचे हट करके निधक प्रयोजा नहीं क्रह्मी स्थित पर्वा मल्ल हठम चेत वृत्ति निरोधी अंतर्मुखन जाते अवसरमू लेचे सप्तम भूमिका पर्यटन जो वृत्ति का निरोध करिए वसनाक्ष అవరు మనోనాశ ద్వారా కయ్యే మనికి స్థూల భావకి నివృత్తి ద్వారా జీవన్ముక్తికి విలక్షణానందక హేతు హవరణ భంగక హేతు నహి అయితే మరి కాలాంతరంలో కూడా ఇప్పుడు మొదలైతే సాక్షాత్కరం అంటే శుభేచ్ఛ సువిచారణ తనుమానసాని మూడు సాధన భూమికలను దాటి సత్వాపత్తిలో ప్రవేశించాడు సత్వం అంటే జ్ఞానము ఆపత్తి అంటే ప్రాప్తి అహం బ్రహ్మాస్మీ బ్రహ్మవాహమస్మి అనే బ్రహ్మకత్వ బ్రహ్మాత్మల యొక్క ఏకత్వ జ్ఞానము అతనికి కలిగింది సాక్షాత్కరం అయ్యింది ఇది మొట్టమొదటి బ్రాహ్మీ స్థితి యొక్క అవస్థ ఆ మొట్టమొదలు మొదటి క్షణంలో ఆవరణ భంగమైన తర్వాత ఏదైతే జీవన్ముక్త స్థితి ప్రాప్తమైందో అది సత్వాపత్తి ఆ నాలుగో భూమిక నుండి క్రమేణా ఇంకా అతడు అంతర్ముఖ వృత్తిని చేస్తూ ఆ విలక్షణమైనటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించడానికి పదే పదే అంతర్ముఖంగా వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడ కూడా కొంచెం ప్రయత్నం నడుస్తుంది కదా వృత్తి అంతర్ముఖమవుతుంది కదా మరి అప్పుడు ఆ వృత్తులకు ఏమైనా ప్రయోజనం ఉందా నిరోధించి ఆత్మక చేస్తూ అతడు ఒక్కొక్క భూమికి దాటి వెళ్తున్నాడు అప్పుడు కూడా ప్రయత్నం ఉంది కదా అంటే ఇక్కడ ప్రయత్నం ఏమీ లేదు సహజంగా జరుగుతుంది ఆ సహజంగా కలిగేటువంటి వృత్తులకు కూడా ఆవరణ భంగము అనేటువంటి లేదు మరి ఏదైనా వృత్తి అన్నప్పుడు దానికి ఒక ప్రయోజనం ఉండాలి కదా స్వామీజీ అంటే ప్రయోజనం ఉంది కానీ ఆవరణ భంగము అజ్ఞాన నాశము అనేటువంటి ప్రయోజనము కాకుండా సత్వాపత్తి అసంసక్తి పదార్థ భావిని మరియు సప్తమ భూమిక అనేటువంటి తురియాగా ఈ భూమికలను దాటేస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఏవైతే ఆ ఆత్మ అభిన బ్రహ్మాకార అఖండ బ్రహ్మాకార వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తుల ప్రయోజనం ఏమిటి అనంటే జీవన్ముక్త విలక్షణానందము అని తెలుసుకోవాలి అది కూడా వాసనాక్షయము మనోనాశము ద్వారా ఆ వృత్తుల ప్రయోజనం అంటే ఇంకా అంతఃకరణంలో కించిత వాసనలు ఏవైతే ఉంటాయో వాటిని నాశనం చేస్తూ మరియు మనస్సు ఏదైతే ఇంత కనుక ప్రపంచోన్ముఖమై ప్రవృత్తమై ఉండేనో ఆ స్థూలమైనటువంటి మనస్సును క్రమేయణ అంతర్ముఖం చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ దాన్ని సూక్ష్మాత సూక్ష్మంగా చేసుకుంటూ వెళ్ళిపోతాడనమాట ఈ విధంగా వాసనాక్షయము మరియు మనోనాశము అనేటువంటి సాధనాల ద్వారా అంతర్ముఖమయ్యి జీవన్ముక్త విలక్షణానందాన్ని అనుభవించడానికి ఈ సాక్షాత్కారం కలిగిన తర్వాత కలిగేటువంటి బ్రహ్మాకార వృత్తుల యొక్క ప్రయోజనం అని తెలుసుకోవాలి ఆవరణ భంగుక హేతుని ఆవరణ భంగం చేసేటువంటి ప్రయోజనం మాత్రము కాలాంతరంలో కలిగేటువంటి ద్వితీయ తృతీయాది వృత్తుల్లో లేదా ఒక్కొక్క భూమికను దాటేస్తూ వెళ్ళినప్పుడు కలిగేటువంటి వృత్తుల్లో ప్రయోజనం ఏమిటి అంటే జీవన్ముక్త విలక్షణానందమే అది కూడా వాసనాక్షయము మనోనాశనం ద్వారా ఇసరి తీస్తే సమాధిక నిధిధ్యాసనమే అంతర్భావే ఈ విధంగా సమాధి నిధిధ్యాసనం అంతర్భావం ఉన్నది అయితే నిర్వికల్ప సమాధి బ్రాహ్మ స్థితి ఏదైతే ఉందో అది కాకుండా ఆ రూపమైనటువంటి ఏవైతే వృత్తులు ఉన్నాయో వాటికి సవికల్ప సమాధిలో అంతర్భో భావం చెయ్యాలి అని ఈ విధంగా చెప్తూ వచ్చాడు ఇప్పుడు శ్రవణం యొక్క ప్రయోజనము మననము యొక్క ప్రయోజనము మనము ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా అసంభావన యొక్క నివృత్తి అని చెప్పుకున్నాము ఆ అసంభావనలో కూడా రెండు ప్రకారాలు ఉన్నాయి ప్రమాణగత సంశయము ప్రమేయగత సంశయం అవి ఎలా నివృత్తి అవుతాయి సంశయకు అసంభావన కయ్యే ప్రమాణగత సమస్యము ప్రమేయగత సమస్యము రెండింటిని కలిపి అసంభావన అంటారు ఇవి శ్రవణ మననముల చేత నివృత్తం అవుతాయి విపర్యకు విపరీత భావన కయ ఇక విపర్యము విపర్యమంటే దేహాధిక ప్రపంచ సత్య హే ఆ జీవభ్రమక భేదు సత్య హే అనేది విపరీత నిశ్చయం దేహాదిక ప్రపంచము ఇది మిథ్యా అని వేదాంత శాస్త్రము చెప్తూ ఉంటే ఇతని యొక్క నిశ్చయం ఎట్లా ఉంది దేహాదిక ప్రపంచ సత్య విపరీత నిశ్చయం అయింది కదా అట్లే జీవబ్రహ్మల యొక్క అభేదము సత్యము అభేదాన్ని ప్రతిపాదిస్తూ శృతులు చెప్తూ ఉంటే ఇతనికి జీవబ్రహ్మక భేర్ సత్య అని విపరీత నిశ్చయం ఇదే విపరీత భావన దానికే విపరీయం అంటారు దానికే విప్రజయ్ అని కూడా అంటారు అది టిప్పన్ ద్వారా మనకు పండిత్ పీతాంబర్జీ వారు చెప్తారు వీటి మీద రెండు టిప్పన్లు ఉన్నాయి చూడండి ముప్పై నాలుగవ టిప్పనము ఇహే రజ్జు హర్ప హే ఇసు దో కోటి నామ్ దో పక్షుకు విషకరణ వాళ్ళ జ్ఞాన్ సంశయకయ్యహే విరుద్ధ నానా కోటిక జ్ఞానం సంశయ ఒకే వస్తువు నందు అనేక ప్రకారాల వికల్పాలు కలిగి అనేక జ్ఞానాలు కలుగుతాయి అది సంశయమన పడుతుంది ఉదాహరణకు దారి గుండా అసక మసక చీకట్లో పోతున్నప్పుడు ఒక చెట్టు మొద్దు నిలబడి ఉంది అంటే ఆ చెట్టు అంతా కొట్టివేయబడింది శాఖల వరకు కొట్టివేయబడింది కాండం మాత్రం కొట్టలేదు భూమిపైన అట్లా నిటారుగా ఉంది శాఖలన్నీ కొట్టేశారు అది మొద్దు స్థానువు అంటారు దానికి అది స్థిరంగా నిలబడి ఉంది మసక మసక చీకటి కాబట్టి దారి ఉండబోతుంటే అకస్మాత్గా దానిపైన దృష్టి పడినప్పుడు ఒకేసారి ఆ పూర్తిగా శాఖలు కొట్టకుండా కొద్దిగా మిగిల్చి వాళ్ళు ఉంచారు కాబట్టి ఆ మద్దును చూడగానే వెంటనే ఇదేమి స్థానువా పురుషుడా దొంగనా అని సంశయం కలుగుతుంది స్థానువా పురుషోవా స్థానువా ముద్ద అంటారా దీనికి అని సంశయం కలుగుతుంది ఇది ద్వికోటిక జ్ఞానం అంటే కోటి అంటే ప్రకారం కోటి అంటే సంఖ్య కాదు వందలు వేలు లక్షలు కోట్లు ఇట్లా కాదు కోటి అంటే ప్రకారం అంటే రెండు ప్రకారాల జ్ఞానం ఇది స్థానువా లేదా పురుషుడా అట్లే రజ్జువు పడి ఉంది మసక చీకట్లో ఆ రజ్జువు పైన దృష్టి పడింది వెంటనే అతనికి ఇది రజ్జువాక సర్పమా ఇది తాడా లేక పామా అని రెండు ప్రకారాల జ్ఞానమైంది ద్వికోటిక జ్ఞానం ఒక్కోసారి రెండు మూడు నాలుగు తీర్లు కూడా వికల్పాలు కలగవచ్చు సంశయం రావచ్చు మొత్తం మీద నానాకోటిక జ్ఞానం ఒకే వస్తువు నందు ఏకస్మిన్ నానా కోటిక అవగాహి జ్ఞానం సంశయ అని తెలుసుకోవాలి అయితే ఇది రజ్జు ఇది సర్పముందా ఈ రీతిగా రెండు ప్రకారాల రెండు పక్షాలను విషయం చేసే జ్ఞానం ఏదైతే ఉందో ఇది సంశయ జ్ఞానం అంటారు ఏ సర్ప హే ఇసు రీతికి జో అవిద్యకి వృత్తి సో భ్రాంతి జ్ఞాన హే దీనికే విపరీత భావన విపరీయము అని అంటారు అయితే ఉన్నది తాడైతే ఆ తాడువును చూసి ఇది పామె అని నిశ్చయ జ్ఞానమైంది కానీ యథార్థం కాదు యథార్థము రజ్జు ఉన్నది ఇది పామె అని నిశ్చయ జ్ఞానమైంది అంటే విపరీత నిశ్చయమైంది ఉన్నది తాడు విపరీత నిశ్చయం ఎలా చేసుకున్నాడు ఇది పాము అని చేసుకున్నాడు ఈ విపరీత నిశ్చయానికే భ్రాంతి జ్ఞానం అంటారు సో ఈ విపరీయ్ అవర్ విపరీత భావన కహే హాయ్ తాహీకు జ్ఞానాద్యాస్ అవర్ విపరీత జ్ఞాని భీ కహే హై దానికే విప్రజయ్ అని కూడా అంటారు అన్ని కూడా చెప్పింది ఉన్నది నలభై టిప్పన్లో అపభ్రంశమై విపరీత భావనకే విపరజే అని కూడా చెప్పుకుంటారు భాషలో భ్రాంతి జ్ఞానమన్నా విపర్యమన్నా విపరీత భావన అన్నా జ్ఞానాధ్యాసం అన్నా విపరీత జ్ఞానమన్నా ఇవన్నీ కూడా పర్యాయ శబ్దాలుగా తెలుసుకోవాలి అంటే విపరీత నిశ్చయానికి విపర్యమంటారు విపరీత భావన అంటారు భ్రాంతి జ్ఞానం అంటారు ఇది విపరీత నిశ్చయం ఇందులో సంశయం లేదు నిశ్చయం కానీ యథార్థ నిశ్చయం కాదు విపరీత నిశ్చయం అందుకని విపరిత భావన అంటారు యథార్థ నిశ్చయం అయితే ఇది రజ్జు ఉంది అని నిశ్చయం అవుతుంది కానీ అలా తెలుసుకోలేదు కదా ఇది పామె అని తెలుసుకున్నాడు విపరీత నిశ్చయమైంది ఇది విపరీత భావన అప్పుడు సంశయంలో ద్వికోటిక జ్ఞానం ఉంటుంది ఇక విపరీతంలో ఎక్క జ్ఞానమే ఉంటుంది కానీ విపరీత నిశ్చయం ఉంటుంది ఇంత తేడా తెలుసుకోండి తర్వాత పంతొమ్మిదవ అంకము శ్రవణాదికు పరంపరాసే జ్ఞానికి హేతుత అయితే ఈ శ్రవణాదులు ఏవైతే ఉన్నాయో జ్ఞానానికి సాక్షాత్ సాధనాలు కావు కానీ జ్ఞానానికి సాధనాలు ఉన్నాయి ఏ విధంగా ఇంత పూర్వం మనం దృష్టాంతం తెలుసుకున్నాం కదా ఒక చెట్టు పైన ఒక ఫలాన్ని పడవేయడానికి ఒక వేటగాడు ధనుసునకు బాణం ఎక్కువ పెట్టి ఏకాగ్రత చేత ఆ లక్ష్యమును చూసి ఆ లక్ష్యం వైపుకు బాణాన్ని వదిలేడు వదిలిన తర్వాత ఆ బాణం వెళ్ళి ఆ పాండును లక్ష్యమును పడగొట్టింది అయితే ఆ ఫలమును పడగొట్టడానికి సాక్షాత్ సాధనం ఎవరైంద్రు బాణం ఇక ఆ బాణము వెళ్ళి లక్ష్యాన్ని భేదించడానికి ధనుస్సు కూడా సాధనమైంది అయితే రెండు సాధనాలున్నాయి కానీ బాణము సాక్షాత్ సాధనమైంది ధనుస్సు దూరం సాధన అయినా కానీ ఫలాన్ని పడగొట్టడానికి సాధనమైతే ఉంది ఎందుకు ధనుసు లేకుండా బాణాన్ని వదలడానికి వీల్లేదు కదా అందువల్ల ఆ ధనుసు కూడా సాధనమే కానీ అది బాణము కంటే కించిత్ బహిరంగం దూరం సాధన అని తెలుసుకోవాలి అట్లే మనకు మహావాక్యము ఏదైతే ఉందో అది జ్ఞానానికి సాక్షాత్ సాధనం ఉంది మహావాక్య విచారణ తత్వ పదార్థ శోధన ఇక ఈ శ్రవణాదులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి దూరం సాధనాలు ఉన్నాయి అని చెప్తున్నాడు శ్రవణాదికు పరంపరాసే జ్ఞానికి హేతుత జ్ఞానానికి సాధన ఉన్నాయి హేతువులు ఉన్నాయి కానీ సాక్షాత్గా కాకుండా పరంపర రూపం చేత పరంపర అంటే ఇంకో ద్వారా సాధనమైతుంది ఏ విధంగా ధనుస్సు ఫలము అనేటువంటి లక్ష్యంను పడగొట్టడాకు ఉంది కానీ సాక్షాత్గా ఈ ధనుస్సు వెళ్ళి ఫలాన్ని పడగొట్టలేదు కదా బాణము ద్వారా సాధనమైంది బాణాన్ని వదులుటకు సాధనమైంది అందువల్ల ఇది బాణము ద్వారా ధనుసు ఫలం అనేటువంటి లక్ష్యాన్ని పడగొట్టడానికి సాధనమైంది అట్లే శ్రవణ ప్రామాణిక సందేహ దూరీ హోవే శ్రవణము ఏం చేస్తుంది అసంభావన విపరీత భావన అనేటువంటి దోషాలను నివృత్తి చేస్తూ మహావాక్యానికి మహావాక్య విచారణ చేయడానికి సామర్థ్యాన్ని యోగ్యతను ప్రాప్తం చేస్తు జ్ఞానానికి సాధనాలైనవి అది చెప్తున్నాడు శ్రవణం యొక్క ప్రయోజనం ఏమి అంటే ప్రమాణిక సందేహ ప్రమాణగత సంశయం అంటారు అది దూరం చేస్తూ సాధనమైతుంది శ్రవణము దేనికి జ్ఞానానికి అట్లే మననము కూడా జ్ఞానానికి సాధనం ఏ విధంగా ప్రమేయక సందేహ దూరీవే ప్రమేయగత సందేహాన్ని దూరం చేస్తూ జ్ఞానానికి మనణము సాధనమైతుంది అయితే ఈ శ్రవణానికి మననానికి సాక్షాత్ ఫలం ఏది సాక్షాత్ ఉపయోగం ఏది అంటే శ్రవణానికి ప్రమాణగత సంశయ నివృత్తి మరణానికి ప్రమేయగత సంశయ నివృత్తి సాక్షాత్ ఉపయోగం సాక్షాత్ ఫలం ఇక జ్ఞానానికి పరంపర సాధనాలు ఉన్నాయి అయితే ప్రమాణగత సంశయం అంటే ఏమిటి ప్రమేఘత సంశయం అంటే ఏమిటి అది చెప్తున్నాడు వేదాంత వాక్య అద్వితీయ బ్రహ్మకే ప్రతిపాదక అథవా అన్య ఆర్థికే ప్రతిపాదకయ ఐసా ప్రమాణమే సంధే ఓదిహే ఇప్పుడు వేదాంత వాక్యాలు తత్మసారి మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి అద్వితీయ బ్రహ్మమును బోధిస్తున్నాయా అంటే జీవ బ్రహ్మల యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదిస్తున్నాయా లేదా అర్థవాద వాక్యాలుగా ఉన్నాయా భేద ప్రతిపాదకములే ఉన్నాయా అని సంశయము ఇక్కడ వేదాంత వాక్యాల పట్ల ఎందుకంటే తస్మత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థితం అని చెప్పిన ప్రకారంగా ప్రమాణం అంటే మనకు వేదం శాస్త్రం అందులో ముఖ్యంగా తత్వమశాది మహావాక్యాలు ప్రమాణములు ఆ ప్రమాణముల పట్ల సందేహం ఇది ప్రమాణగత సంశయము అంటారు ఏ విధంగా ఈ వేదాంత వాక్యాలు అద్వితీయ బ్రహ్మ ప్రతిపాదకములా లేక అన్యార్థ ప్రతిపాదకములంటే భేద ప్రతిపాదకములా లేదా అర్థవాదములా అని ప్రమాణ వాక్యాల సంశయము ప్రమాణగత సంశయము అనబడుతుంది అది ఎలా నివృత్తి అవుతుంది అంటే సో శ్రవణసే దూరీ ఓవే అది శ్రవణం చేసినట్లయితే దూరం అవుతుంది వేదవ్యాస బహుభనుల చేత విరచింపబడినటువంటి ఇవైతే నాలుగు అధ్యాయాల రూపంలో బ్రహ్మసూత్రాలు రాయబడ్డాయో ఐదు సూత్రాలు నాలుగు అధ్యాయాలుగా విభజింపబడ్డాయి ఆ నాలుగు అధ్యాయాలుగా విభజన చేసి రచింపబడినటువంటి బ్రహ్మసూత్రాలలో మొదటి అధ్యాయం సమన్వయాధ్యాయం ఏదైతే ఉందో దాన్ని మనము శ్రవణం చేసినట్లయితే గురుముఖ ద్వారా ప్రమాణగత సంశయము నివృత్తమవుతుంది ఇక జీవ బ్రహ్మక అభేదశ సత్య హే అ భేదశ సత్య హే ఇది ప్రమేయం ప్రమేయం అంటే విషయం అలా వేదాంతాలకు విషయం ఏది జీవ బ్రహ్మల యొక్క ఏకత్వం ఇదే విషయం సకల ప్రకరణ గ్రంథాలకు కూడా విషయము ఇదే జీవ బ్రహ్మల యొక్క ఏకత్వం అయితే ఈ జీవుడు బ్రహ్మము ఇద్దరు భిన్నుల అభిన్నుల అంటే విషయం పట్ల జీవబ్రహ్మల యొక్క ఏకత్వం పట్ల ఏదైతే సంశయం ఉందో ఇది ప్రమేయగత సంశయం అంటారు జీవబ్రహ్మకు అభేద సత్యే అతేద సత్యే జీవబ్రహ్మలు ఇద్దరు భిన్నులా అభిన్నులా భేదం సత్యమా అభేదం సత్యమా అని ఆ జీవబ్రహ్మల యొక్క ఐక్యము అనేటువంటి విషయం పట్ల ఏదైతే సంశయం ఉందో ఇది ప్రమేయగత సంశయమో అనబడుతుంది ఐసా ప్రమేయమే సందేహువేహే ఈ విధంగా సందేహం ఏదైతే ఉందో ఇది ప్రమేయగత సంశయం అంటారు ఇది ఎలా నివృత్తి అవుతుందంటే సో మననుసే దూరి హోదే ఇది మననం చేసినట్లయితే దూరం అవుతుంది బ్రహ్మ సూత్రాల యొక్క ద్వితీయ అధ్యాయం అవిరోధాధ్యాయము ఏదైతే ఉందో దాన్ని శ్రవణం చేసినట్లయితే ఈ ప్రమేయగత సంశయం నివృత్తి సరే లేదా మనం పూర్వం తెలుసుకున్న ప్రకారంగా యుక్తుల చేత అద్వితీయ బ్రహ్మ చింతనం ఏదైతే ఉందో వేదాంతానాం అశేషానాం ఆదిమధ్యావసానత బ్రహ్మాత్మాన్యేవ తాత్పర్యం ఇది దీహి శ్రవణం భవ్యత అని ఏదైతే మనం చెప్పుకున్నాము యుక్తిసే వేదాంత వాక్యానికి తాత్పర్యం శ్రవణిక అయ్యే ఆ లక్షణానుసారంగా షడ్లింగాల చేత చేసినట్లయితే ప్రమాణగత సమస్య నివృత్తమవుతుంది ఇక మరణం అంటే మనం చెప్పుకున్నామే భేద బాధక సాధక యుక్తుల చేత చింతనం అద్వితీయ బ్రహ్మ చింతనం ఆ విధంగా చేసినట్లయితే మననం చేసినట్లయితే ప్రమేకత సంశయము నివృత్తము అవుతుంది మన నిశ్చే దూరి హూరిహే ఇక విపరీత భావన ఏదైతే ఉందో అది చెప్తున్నాడు చూడండి మూడవది దేహాదికి సత్యహే అది జీవ బ్రహ్మక భేద సత్యహే ఇది విపరీత నిశ్చయము దేహాదులు మిథ్యా అని శాస్త్రం చెప్తూ ఉన్నది మహాత్ముల అనుభవం ఉన్నది కానీ నిశ్చయం ఎట్లా చేసుకున్నాడు దేహాదులు సత్యము అని జీవబ్రహ్మలు ఇద్దరు అభిన్నులు वेगा अस्त्र महात्म अनुभव अल्ला इतना ये विधि निश्चय सेना जीव ब्रह्मि भेदमे सत्यम अश्चय निश्चय विपरीत निश्चय अंत देहाद सत्य और जीव ब्रह्म का भेद सत्य ऐसे ज्ञाक विपरीत भावना कहेहै ता विप्रजय कहेह तक निर्ध्यास दूरी करे ఈ విపరీత నిశ్చయం దేహాదుల సత్యము జీవబ్రహ్మల యొక్క భేదం సత్యం అనేటువంటి విపరీత నిశ్చయం ఏదైతే ఉందో దీనికే పర్యాయంగా విపరిత భావన విపర్యము భ్రాంతి జ్ఞానము విప్రజే అని భాషలోపలు కూడా అపభ్రంశం చేత చెప్తారు ఈ విపరీత భావన విపరీత నిశ్చయము ఇది ధ్యాసనం దూరం అవుతుంది అనాత్మక వృత్తికు త్యాగకరకే व्यवधान रही आत्माकार निध्यास मन नि, निद्यास लक्षण से आक्षण में चुपड़े रीति का चिंत निध्यास विपरीत भावना दूरमेंसी रीती से श्रवणाधिक श्रवणम मननमु निरीध्यासन मूड़क एम चेस्ट असंभावना विपरीत भावना के नाशक है, असंभावना అంటే ప్రమాణగత సంశయం ప్రమేయగత సమస్య ఈ రెండు కలిసి అసంభావన అని చెప్పుకున్నాం ఈ రెండు కూడా శ్రవణము మననం చేత నివృత్మవుతాయి నిరుద్యాసనం చేత విపరీత భావన నివృత్తి అవుతుంది అవురు అసంభావన అవరు విపరీత భావన జ్ఞానికే ప్రతిబంధకే అయితే ఈ శ్రవణ మన నిరుద్యాసనాల చేత ఏదైతే అసంభావన విపరీత భావన నివృత్తం ఇది ఎందుకు చెయ్యాలి అని ఈ అసంభావన విపరీత భావనలు జ్ఞానానికి ప్రతిబంధకములు ఉన్నాయి ప్రతిబంధకం అంటే దేనికంటారు కార్య విరోధీకు ప్రతిబంధకయ్యే లక్షణం కార్యము ఏది జ్ఞానము జ్ఞానోత్పత్తి అవుటకు ఈ అసంభావన విపరీత భావనలు ప్రతిబంధకములు ఉన్నాయి విరోధి ఉన్నాయి అందుకని ప్రతిబంధకాలను తొలగిస్తేనే కదా మనకు నిర్విఘ్నంగా కార్యము సాధింపబడుతుంది ఫలం ప్రాప్తం అందుకని ఈ దోషాలను నివృత్తి చేయాలి కాబట్టి ఈ అసంభావన విపరీత భావనటువంటి దోషాలను నివృత్తి చేస్తూ శ్రవణ మరణ నిధిధ్యాసనాలు జ్ఞానానికి సాధనాలు ఉన్నాయి కాబట్టి ఇవి సాక్షాత్ సాధనాలు కావు మరేమనగా పరంపరా సాధనాలు అని చెప్పే తాత్పర్యం ఉంది ఇక్కడ లేకపోతే జ్ఞానికాజో ప్రతిబంధక్ తాకే నాశ ద్వారా శ్రవణాదిక జ్ఞానికే హేతుకయ్యే హే సాక్షాత్ హేతు నహి మరేమనగా పరంపరాసే హేతుహే అని తెలుసుకోవాలి అసంభవన విపరీత భావన అనేటువంటి దోషాలను నివృత్తి చేస్తూ జ్ఞానానికి సాధనాలు కాబట్టి ఈ శ్రవణ మన నిరుద్యాసనాలు జ్ఞానానికి సాక్షాత్ సాధనాలు కావు మరి ఏమనగా పరంపరా సాధనలు అని తెలుసుకోవాలి ఇంకా కొన్ని టిప్పన్లు కూడా ఉన్నాయి ఆ విషయం తర్వాత తెలుసుకుందాం హరి తత్సత్ ఓం సహనా సహనౌన సహ వీర్యం కరవావహై తేజస్విన మా విద్షావహై ఓ శాంతిశా